అస్థి నాస్తి మధ్యన డోలాయమానంగా తిరుగుతూ ఉన్నది కాబట్టి ఘటము అసత్ కావండి ఇప్పుడు ఇది మట్టి ఇది ఘటం పుట్టడానికి ముందు ఏమిటది మట్టి ఘటం ఉన్నప్పుడు ఏమిటది మట్టి కుండ ఘటం పగిలిపోయిన తర్వాత ఏమిటది మట్టి సో మట్టి బుద్ధి వ్యభిచరించదు ఘట బుద్ధి వ్యభిచరిస్తుంది కానీ మట్టి బుద్ధి వ్యభిచరించదు కాబట్టి మట్టి సత్ ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను చూడండి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 అంచేతనే కుండ అనగానే మట్టి కుండో లేదా మెటల్ కుండో లేదా ప్లాస్టిక్ కొండో ఈ మధ్యలోనే ప్లాస్టిక్ కొండలు వస్తున్నాయి ఏదో ఒకటి మీరు ఆ మెటీరియల్తో బాటే మీరు థింక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకో ప్రశ్న అడుగుతా కుండ గురించి కుండ కానీ మూకుడు కానీ వీటిని వేటిని థింక్ చేయకుండా కేవలము మట్టిని థింక్ చేయగలరా చేయలేరా చేయగలరా అర్థమైందా కాబట్టి ఇప్పుడు చెప్పండి మట్టిబుద్ధి ఘటబుద్ధి రెండింటిలో ఏది వ్యభిచరిస్తోంది ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది మట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు ఎందుకని యూ కెన్ థింక్ అఫ్ పార్ట్ యూ కెనాట్ థింక్ ఆఫ్ పార్ట్ విథౌట్ థింకింగ్ ఆఫ్ ది క్లే వెర్ ఆస్ కెన్ థింక్ అఫ్ క్లే విథౌట్ థింకింగ్ ఆఫ్ ది పార్ట్ దేర్ ఘట బుద్ధి వ్యభిచరిస్తుంది ఘటము ఉంది అని ఓసారంటారు బుద్ధి అందు ఘటము లేదు అనే బుద్ధి వచ్చేసింది ఘటము అనే బుద్ధి వెంటనే పక్కనే ఘటము లేదు అనే బుద్ధి ఉంది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 తంత్రం అంటే ఆధారపడ్డాం బుద్ధి మీద ఆధారపడి ఈ సదసద్విభాగము ఉన్నది అప్పుడు మీరు దేన్ని ఇప్పుడు ఇప్పుడు చూడండి పృథివిని తీసుకెళ్ళి అసత్తి చేసేసారు అసత్తి చేసేస్తే పృథివి వ్యభిచరించింది అప్పు నిలబడింది అప్పు వ్యభిచరించింది అగ్ని నిలబడింది అగ్ని వ్యభిచరించి వాయువు నిలబడింది వాయువు వ్యభిచరించింది అంతా వ్యభిచరించేసింది శూన్యం అనడానికి వీరలేదు ఏది వ్యభిచరిస్తున్నా బుద్ధి నిలబడి ఉంటుంది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 వచ్చిపోయిదే తెలివి వచ్చిపోయేది కాదు తెలివే వచ్చిపోయేదైతే వీడు కోక్కు తాగి కోక్సీసా పక్కన పెట్టగానే వీడు లేకుండా పోవాలి అలా లేకపోతే రాయి అయిపోవాలి అలాగే అవడం సో సుఖానుభూతి వస్తుంది పోతుంది కానీ ఆ తెలివి ఎలా ఉంటుంది ఇంకో మాట అడుగుతా చెప్పండి దుఃఖము సత్యమా దుఃఖానుభూతి ఉంది దుఃఖానుభూతి వచ్చిపోయేది కానీ దుఃఖానుభూతి కలగాలి అంటే తెలివి ఉండాలండి తెలివి లేనిదే దుఃఖానుభూతి ఏం కలుగుతుంది మీకు ముందు కాగ్నిషన్ ఉండాలి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 అనుభవములన్నీ తెలివియందు ప్రకాశిస్తాయి అనుభవములన్నీ మిథ్యలే మరి సత్యం ఏమిటి తెలివి సత్యం అది సమయం చూద్దాం సో ఈ రెండు బుద్ధులు ఉంటాయి రెండు బుద్ధులు ఉంటాయి ఒకే బుద్ధి రెండు రూపాలుగా ఇటు తిరుగుతూ ఉంటుందని అర్థం రెండు బుద్ధులు ఉంటాయంటే ఒక మీమాంస కోసం అలా చెప్పారు తర్వాత సర్వత్రుద్ధి ఉప సర్వైరుపలభ్యేతే సమానాధికరణే ఆయన జనరలైజ్ చేస్తున్నారు ఈ జగత్తులో మీరు ఏ పదార్థమైనా తీసుకోండి అధికరణం అధికరణం అంటే బేసిస్ ఎనీ సబ్స్ట్రాటం ఎనీ సబ్స్ట్రాటం యూటేక్ అసంతృప్తి రెండు బుద్ధులు ఉన్నాయా కుండ అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయండి సూర్యుడు అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయా సూర్యుడు అస్తమించేటంటే లేడలేగా సూర్యుడు అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయి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 నిజంగా మేము హై స్కూల్లో చదివే రోజుల్లో ఒక కొండ ఒకటి ఉండేది అంటే నేను కాలేజీ పీయూసీ చదివే రోజుల్లో కాలేజీ పక్కనే ఒక కొండ ఒకటి ఉండేది ఓ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ కాలేజీని చూద్దామని వెళ్ళాను ఏదో పాత స్మృతుల కోసం ఆ కాలేజీ విజయవాడలో అదే కొండ లేదు అక్కడ అప్పుడు నేను ఈ చుట్టూ చూసి ఏమంటే కాలేజీ షిఫ్ట్ చేశారా అని అడిగితే షిఫ్ట్ ఏం చేయలేదు ఎక్కడ ఈ పక్కన ఒక కొండ ఒకటి ఉండాలని అన్నారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరికించి చూడండి ఆ కొండని సాఫ్ చేసేసి రోడ్లు వేసేసారు అక్కడ ఇప్పుడు ఇల్లు అవి కట్టున్నాయని చెప్పి అప్పుడు కొంచెం పరికించి చూస్తే ఇంకా కొండ యొక్క ఆనవాళ్ళు కొద్దిగా ఉన్నాయి కొండనంతే తీసిపరచేసి ఎనీవే కాబట్టి కొండ ఉంది అనే బుద్ధి స్థిరం మీరు అనుకోదు అది కూడా వ్యభిచరిస్తుంది జగత్తు కూడా అంతే ఎందుకంటే జగత్తుకి ప్రళయం ఉందా కాబట్టి ప్రతి అధికరణము ఆ అధికరణం చిన్నది అవ్వచ్చు ఉంది తరంగము అనే అధికరణం అస్థిబుద్ధి సద్బుద్ధి అసద్బుద్ధి వెంట వెంటనే తరంగం పుట్టింది పోయిందని నెక్లెస్ అనేప్పటికి చాలా టైం పడుతుంది సూర్యుడు అనేప్పటికి మరీ టైం పడుతుంది జగత్ అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇట్ ఈస్ ది ఇట్ ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ స్కేల్ షార్ట్ ఆర్ బిగ్ బట్ ఫైనల్లీ ద కంక్లూషన్ ఈజ్ సేమ్ టైం స్కేల్ పెద్దది చిన్నది అనే కారణం చేత అది అశాశ్వతమని శాశ్వతం అని చెప్పడానికి వెళ్ళేది ఎంత టైం స్కేల్ అయినా సరే ఉట్టి పోయిదైతే అశాశ్వతమే ఎనీవే టైం స్కేల్ కూడా యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్ దర్ ఇస్ నథింగ్ లైక్ ఏ స్ట్రైట్ లైన్ టైమ్ అనేవి అది తర్వాత చూద్దాం కాబట్టి ఒకే అధికరణమునందు మీకు రెండు బుద్ధులు కూడా కనబడుతున్నాయి కాబట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు బుద్ధిలో విషయమయ్యే అధికరణము వ్యభిచరిస్తోంది ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ వ్యభిచరిస్తోంది కానీ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఈజ్ నాట్ మోడి గెటింగ్ మోడిఫైడ్ అస్తి నాస్తి ఆ ఫ్లిప్ ఫ్లాప్ ఆ ఫ్లిప్ ఫ్లాప్ అన్నది ఇట్ డజనాట్ అప్లై టు ది నాలెడ్జ్ ఎనీవేత్త మీరు ఇక్కడ మేము చెప్తున్న సదు సంఘట అంటే పాట్ ఈస్ అని పాటీజ్ అన్నప్పుడు వెంటనే పాటీస్ బుద్ధి ఐ పోల్ అట్ పోల్ ఉంది అంటే ఉత్తమట్టుగానే పాటిజ్ అనేప్పటికీ పాటీ ఈజ్ నాట్ అనే బుద్ధి దానిని అనుసరించినది ఆ విధంగా అలాగే పట పట అంటే వస్త్రం వస్త్రము ఉన్నది అంటే వస్త్రము లేదు హస్తీస్ హస్తీ సన్ హస్తీ హస్తీ అంటే ఏనుగు ఏనుగు ఉంది అంటే ఏనుగు లేదు ఈ రెండు బుద్ధులు ఉన్నాయి ఈ రెండు బుద్ధు అనేప్పటికి మీరు నీలలాగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నీలోత్పల్ అంటే ఎబ్బు లీ నీలముకల ఉత్పలం పొలం అంటే కలువ నల్ల కలువ నల్ల కలువ అన్నప్పుడు రెండు బుద్ధులు ఉన్నాయి నల్ల నల్లని నల్లని నల్లని అనే బుద్ధి నల్లని బుద్ధి కదండీ నల్ని అనేది కలువ అనే బుద్ధి అవి రెండు బుద్ధులు అల్లాంటి బుద్ధులు అవి ఘటహటా అసం అనేవి నీలోత్పలం లాంటి కాదు నీలోత్పలంలో నల్లని అనే బుద్ధికి కలువ అనే బుద్ధికి పరస్పర వైరుధ్యం ఉందా లేదు డే నాట్ అపోజిట్ టు ఈచ్ అదర్ they are not they are not constitute a dipole whereas ghataha ghataha nasti they constitute a dipole kabatti nenu matladutunnadi ee 20 buddhu rendu untayi ani cheptunna nannu tappishte nilotpalanallo ellaaithe neela buddhi utpala buddhi rendu buddhu na alakaadu na nilotpala vata tarvata tayoho buddyo buddhi vi vicharati tathachadarshitam shantalu ne avunnarante prapancham lo unnattu ante aa మీమాంసకులు ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకరు యొక్క కుషాగ్ర బుద్ధి అంటే చాలా ఇన్సిసివ్ ఫాఫ్ థింక్ దాటిపడ్డారు ఆశ్చర్యపడ్డారు ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మనందరూ వెళ్ళారు అద్వైత అద్వైతం అని మీరు తమిళనాడు దాటితే విశిష్టాద్వైతం ఎక్కడా లేదు కర్ణాటక ద్వైతం ఎక్కడా లేదు అద్వైతం ఇండియా మొత్తమే కాదు మీరు ఫ్రాన్స్ వెళ్ళండి జర్మనీ అది ఎక్కడ అద్వైతం శంకరులు ఎక్కడ ఉంటారు అసలు ప్రతి ఎందుకో తెలుసు దానికేంటంటే శంకరా ఫాలోయర్స్ బాగా కన్వర్సన్స్ చేశారు అనేదో అలా అనుకునేరు ఈ ప్రపంచ విఖ్యాతి ఎలా వచ్చింది డబ్బులు ఇచ్చి ప్రో ప్రమోట్ చేయటం వల్ల రాలేదు ద యూనివర్సాలిటీ ఆఫ్ థింకింగ్ ఆ థాట్ ప్రాసెస్ యూనివర్సల్ థింకింగ్ ఉంటుంది ఆ ఇప్పుడు ఈ రకమైన థింకింగ్ ఎప్పుడైతే మీరు మీమాంస చేశారో ఇది అందరూ దీన్ని అప్రిషియేట్ చేయగలుగుతారు అలా కాకుండా నేను తమిళ పదాల్లోనో కన్నడ పదాల్లోనో తెలుగు పదాల్లోనో ఏవో కొన్ని పడికట్టు పదాల్లో ఏదో చెప్పడం ప్రారంభించారనుకోండి ఈ ఎవడెప్రిషియేట్ చేయగలుగుతాడు కేవలం ఆ భాష వచ్చిన వాళ్ళు ఆ సంస్కారాలు గల వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి ఆ తేడా మీరు గమనిస్తారు మీరు గమనించండి ఇప్పుడు ఘటహ అస్థి అన్నారు అన్నప్పుడు మీకు ఆ సత్ ఆ సత్వము ఉనికి యొక్క బుద్ధి కలుగుతుంది ఘటహ అస్థి అన్నప్పుడు కలిగింది కదా ఘటబుద్ధి అంటే ఎలా ఉంటుంది ఉన్నది ఘటము లేదు ఓకే ఇప్పుడు కలుత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 టేబుల్ని చూపించి తరంగం లేదు అని చెప్తారా మీరు చెప్పరు నీటిని చూపించి తరంగం లేదని చెప్తారు ఎందుకంటే తరంగం ఉందని దీనికి యోగ్యమైన అధికరణము అన్న భాష్యకారులు తరంగం ఉంది అని ఉనికిని చెప్పాలంటే యోగ్యమైన అధికరణం ఉండాలి తరంగము లేదు అనే అభావాన్ని చెప్పాలన్నా యోగ్యమైన అధికరణం ఉండే అభావాన్ని చెప్పాలి తరంగం ఉంది లేదు అని చెప్పడానికి యోగ్యమైన అధికరణం ఏమిటి నీరు ది అప్రాప్రియేట్ సబ్స్ట్రాట్ ఈజ్ వాటర్ ఇప్పుడు మీరు బుద్ధి లెవెల్లో మీకు జనరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండి ఆ బ్యాక్గ్రౌండ్లో ఘటము ఉన్నది అని మీరు చెప్పారు ఆ బ్యాక్గ్రౌండ్లో ఘటము లేదు అని మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఘటము అన్నప్పుడు ఘటము ఘటము లేదన్నప్పుడు సరే ఘటము ఘటబుద్ధి వ్యభిచరించింది కానీ ఇది బ్యాక్గ్రౌండ్ సద్బుద్ధి వ్యభిచరించిదా లేదా అది ఉంది అదే సత్యం ఎంత భూతైన మీమాంసం చూడండి ఇప్పుడు శంకర్లు అంటున్నారు ఈ పాఠం చెప్పాలంటే కష్టం ఈ పర్టికులర్ శ్లోక పాఠం దీనికి దీని గురించి ఓ హిస్టరీ మీకు చెప్తా అంటే మధ్య మధ్యలో కొంచెం పెట్టకథలు అనమాట హరికథ పితామహుల్ మీరు అందరూ పెట్టకథలు పెట్టకథలు మేము వేదాంతం మా పెట్టకథలు మాది సో ఒకసారి ఏమైందంటే ఈ శ్లోకం చదివాను నేను చదివేసి హైదరాబాద్ మా ఆయన దగ్గర పాటను చదివాను ఆయన అలవకగా చెప్పేశారు అయిపోయింది హైదరాబాద్ వచ్చేశారు వచ్చేస్తే మళ్ళీ పది రోజుల తర్వాత తీసుకుంటే అంత భ్రాంతి ఉంటుంది వాక్యాలు సింపుల్గా ఉంటే కష్టమే వ్యాకరణం దృష్ట్యా కష్టమేం కాదు కన్ఫ్ కన్ఫ్యూషన్ కింద ఉంది అప్పుడు మళ్ళీ వెళ్ళి చదివితే అప్పుడు క్లియర్ అయింది ఓసారి పెన్సిల్వేనియాలో చాలామంది సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ అందుకోసం పెన్సిల్వేనియా అంటున్నాను అంతేగాని అంతకంటే మరి ఏం కాదు సీరియస్ స్టూడెంట్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకరు కొన్ని చోట్లే ఉంటారు ఫస్ట్ సో ఓ పెన్సిల్వేనియాలో సమ్ ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారు గీత హోమ్ స్టడీస్ స్టూడెంట్స్ వాళ్ళు పూజ స్వామీజీ దగ్గరికి వెళ్ళి సమావేశం అయ్యారు అప్పుడు స్వామీజీని అడిగారు మాకు అంతా గీత అంతా అర్థమైందండి మేము ఆరోధ్యాలు చదివేశాం ప్రథమ శక్తం కానీ ఆ నాశతో విద్యతే భావ మాత్రం పైన చదివిస్తారు అంటే రెండు ఆరు సార్లు అండి దాని చూస్తాను మేడం అంటే ఆయనకి ఖాళీ లేదు నేను చెప్తానన్నారు ఖాళీ లేదు పాపం వెళ్ళిపోవాల్సి వచ్చింది వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసేమో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ అదే పెన్సిల్వేనియాలో ప్లేస్ వాళ్ళ గ్రూప్ ఉన్నారు వాళ్ళకి నువ్వు వెళ్ళా నాశనం విజయభావ భాష్యం చెప్పినా అని చెప్పేసి నాకు గుర్మాయించాను నేను వెళ్ళి ఈ భాష్యం చెప్పొచ్చాను సో దిస్ ఈజ్ ది హిస్ట్రీ ఈ భాష్యం యొక్క విశిష్టత కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కానీ దాన్ని గమనించడం కష్టం కాబట్టి అక్కడ ఆయన ఏమంటున్నారంటే తయోహ బుద్ధ్యోహో ఘట అస్తి ఘట నాస్తి అనే ఆ ఘటానికి సంబంధించి ఉందే గాని చూపిస్తారు ఉంది ఆర్గ్యుమెంట్గా తర్వాత తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాత్ నతు సద్బుద్ధి విషయ అవ్యభిచారాత్ ఓకే ఇప్పుడు ఇదొక చిన్న లా లాజిక్ను మీరు పదాల యొక్క వినియోగాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇదేమిటిది ఘటం ఈ ఘటాన్ని తెలుసుకున్నప్పుడు ఏముంటుంది ఘటబుద్ధి ఉంటుంది ఓకే ఘటాన్ని బట్టి ఘటబుద్ధి వచ్చింది ఘటబుద్ధిలో ఆబ్జెక్ట్ ఏమిటి ఘటం సంస్కృతంలో ఆబ్జెక్ట్ నివ్వడానికి విషయ అంటారు కాబట్టి ఘటబుద్ధి విషయ ఏమిటి ఘటం సో ఘటబు ఘటబుద్ధి విషయ అసన్ ఆది శబ్దం చేత పటం హస్తి ఇవి తీసుకోండి సో ఘటబుద్ధి విషయం ఏమిటి ఘటం అది అసన్ అసత్ ఎందువల్ల వ్యభిచారాద్ ఎందుకంటే ఇప్పుడు ఘటబుద్ధిలో విషయమైంది ఘటం ఇప్పుడు ఏమైంది ఘట లేకుండా పోయింది కాబట్టి ఓసారి ఉంటుంది ఇంకోసారి ఉండట్లేదు కాబట్టి ఘటబుద్ధిలో విషయమైన ఘటము వ్యభిచరిస్తోంది ఓకే ఇప్పుడు ఘట అస్థి అన్నప్పుడు ఘటబుద్ధి ఉంది అస్థిబుద్ధి సద్బుద్ధి ఉంది ఘట నాస్తి అన్నప్పుడు ఏమైంది ఘటబుద్ధి పోయింది కానీ సద్బుద్ధి పోయిందా పోలేదు కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించట్లేదు ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది రైట్ ఘటబుద్ధిలో విషయం ఏమిటి ఘటం సద్బుద్ధిలో విషయం ఏమిటి సత్ ఘటబుద్ధిలో విషయం ఘటమైతే సద్బుద్ధిలో విషయం ఏమిటవుతుందండి సత్ అవుతుంది కాబట్టి ఘటం వ్యభిచరిస్తోంది సత్తు వ్యభిచరించటం లేదు ఇది ఆర్గ్యుమెంట్ इ मल्ल कड़ मूस पूर्चे चुप्त निटारोवाले अब मन निशा अस्थि अच्छा घटमें घटमी लो घटबुद्धि अस्थि दें सदुद्धि अंदा घट अस्थि घट घटी घटअ अभाव सदुद्धि को घटअ अभाव बुद्धि सदबुद्धि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 కాబట్టి అన్ని అస్థిబుద్ధులకి మూలంలో సద్బుద్ధి ఉంటుంది నాస్తిబుద్ధులకి కూడా మూలంలో సద్బుద్ధి ఉంటుంది కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరించింది ఎందుకంటే ఘట అస్థి అన్న వెంటనే ఘటనా నాస్తి అన్నాం ఘటబుద్ధి వ్యభిచరించిన సందర్భంలో సద్బుద్ధి మాత్రం వ్యభిచరించలేదు అంటే ఏమైనట్టు తెలుసునండి ఘట అస్థి అన్నప్పుడు ఘట భావ అస్థి అనమాట ఘట నాస్తి అన్నప్పుడు ఘట అభావ అస్తి అనమాట అర్థమైందండి దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వెనవర్ ఐ సే నథింగ్ ఇట్ నెసరిలీ రిఫర్స్ టు సంథింగ్ అది రహస్యం మీరు మీరు యూ థింక్ అఫ్ నథింగ్ విథౌట్ రిఫరెన్స్ టు సంథింగ్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 అసద్బృతి అస్థిబృ అసద్బృతి వేద చేస అసన్నే వసవతి అసద్బృతి వేద చే అస్థిబృతి చేంతమేనంతతో విదురి సో ఇప్పుడు ఈ సర్వజగత్తుకి మూలం పరమాత్మ అన్నాం ఆ పరమాత్మ చైతన్యమే నీవు అని చెప్పారు ఇప్పుడు ఈ జగత్తుకి మూలమైన ఈశ్వరుడు లేడు అని వీడు అన్నాడు అనుకోండి అంటే జగత్తుకి మూలమైన ఈశ్వరుడే లేడంటావా లేకపోతే ఆ ఈశ్వర బుద్ధి ఆ బుద్ధి ఎందు ప్రకటమయ్యే సత్తు కూడా లేదంటావా ఆ సతు కూడా లేదని అన్నట్లయితే నేనే లేను అని చెప్పినట్లు అవుతుంది ఒకడు నేను లేను అని చెప్పాడు ఆ మాట కరెక్టా తప్ప తప్పు తప్పండి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 బ్రహ్మ ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి కావాల్సిన చైతన్యమే లేదన్నాడంటే నేను లేదన్నాడు వాడు అదే అసంభవము ఎనీవే కాబట్టి మీకు ఎప్పుడూ సద్బుద్ధి వ్యభిచరించదు ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది మరో బుద్ధి వ్యభిచరిస్తుంది మరో బుద్ధి వ్యభిచరిస్తుంది కానీ సద్బుద్ధి వ్యభిచరించదు దీన్ని చెప్పాలంటే ఎప్పుడు కూడా ప్రతి మాట జీవితానికి అన్వయించుకోవాల్సి ఉంటుంది మీకు ఇది ఉంది అది లేదు అది లేదు ఇది ఉంది అని మీరు అలాగా అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటాము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 ఘటబుద్ధి ఉన్నది ఇప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది కానీ సద్బుద్ధి వ్యభిచరించిందా సద్బుద్ధి వ్యభిచరించలేదు ఎందుకంటే ఘటము యొక్క అభావము సద్బుద్ధి అందే ప్రకటమవుతుంది అసలు నిజానికి ఘటము లేదని ఎలా చెప్పారు మీరు చెప్పండి ఘటము ఉందని చెప్పారు ఘటబుద్ధి కలిగి ఘటముందని చెప్పారు కంటి చేతను నిరూపించి ఘటముందని చెప్పారు ఘటము లేదని చెప్పారు మీరు ఆలోచించండి లోతుగా ఆలోచించండి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 అభావం మీద కాంతిపడి అభావం కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుందా చేయదు కాబట్టి మరి అభావం కనపడదు కంటికి కాబట్టి మీరు అభావాన్ని చూడలేరు అభావాన్ని చూడకపోతే ఇంకా చూడడం దాని గురించి ఆలోచించడం ఏమిటి మరి ఘటన లేదని అలా చెప్పారు కాదు ఘటమును ఉన్నప్పుడు ఘటాన్ని చూశారు ఘటమును లేనప్పుడు టేబుల్ని స్పేస్ని వాతావరణాన్ని చుట్టుపక్కల ఇవన్నీ చూశారు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు టేబుల్ ఉందని ఘటం ఉన్నప్పుడు అస్థితి ఘట అస్థి ఘటన లేనప్పుడు టేబుల్ అస్తి ఘటహ నాస్తి అని టేబుల్ అస్థి అనే జ్ఞానం కలగకుండా ఘటా నాస్తి జ్ఞానం కలుగుతుందా ఏ తర్వాత ఇంకోటి ఘటహ అస్థి అని చెప్పారు ఘటహ అస్థి అంటే అర్థం ఏంటో చూసినండి టేబుల్ ఉంది టేబుల్ మీద ఘట విలక్షణములైన ఇతర పదార్థములు కూడా ఉన్నాయి in contrast to all of the galaxy table continues to be there in contrast to all other objects so that situation continues all other objects are there only is not there cover to get a move lead on a bridge a palant a table you can see the girl girl either it is a good money in place with a up to get a heart of the energy cover to sub would be a tip for a sister alone we have each incident on a do అదే చదువు అని నీవు అన్నప్పుడు పటాదవు సద్బుద్ధి దర్శనాథ్ ఆ ఘటానికి ప్రక్కన ఇంకెవో ఉంటాయి వాటి అన్నింటి సద్బుద్ధి అలా ఉంటూనే ఉంటుంది కాబట్టి సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్లోనే ఘటబుద్ధి కలిగింది ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఘటబుద్ధి వ్యభిచరించినది కాబట్టి టేబుల్ ఉండాలి అడుగునా టేబుల్ కాకపోతే మరొకటే మరొకటి మరొకటి మరొకటి ఎవేవో ఉంటాయి సినిమా తెర చూస్తున్నారంటే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 తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళగానే తెర చూస్తారు ఎలా చూస్తారు సమ్హో ఆ వాల్స్కి కాంట్రాస్ట్లో మీరు తెరను చూస్తారు సపోజ్ వాడు ఈ మయసభ ఏమిటవుతుందంటే కాంట్రాస్ట్ లేని లేకుండా చేస్తాడు వాడు కాంట్రాస్ట్ కనపడకుండా చేస్తాడు మయసభలో దాంతో వాడు ఉన్నది కూడా కనపడకుండా పోతుంది వాడికి కాంట్రాస్ట్ ఉండాలి ఇప్పుడు కొన్ని చోట్ల గ్లాస్ అడ్డంగా వాల్ పెడతారు ఆ వాల్ కనపడాలంటే సమ్ కాంట్రాస్ట్ మస్ట్ విడియారు ఏదో ఒక కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే తెలిసిన సరౌండింగ్స్ కంటే ఒక్కపిస తేడా ఒకటి ఉండాలి అప్పుడే మీకు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఘటాన్ని మీరు చూస్తున్నారు అంటే యూఆర్ లుకింగ్ అట్ యు ఆర్ అబ్జర్వింగ్ యూఆర్ సీయింగ్ ది పార్ట్ ఇన్ కాంట్రాస్ట్ టు సో మెనీ అదర్ థింగ్స్ ఒకవేళ కాంట్రాస్ట్ లేదనుకోండి అంటే సర్వ ఈ మొత్తం ఈ రూమ్ అంతా ఘటమే వ్యాపించి ఉందనుకోండి ఘటం తప్పింకేం లేదనుకోండి అప్పుడు మీరు ఘటాన్ని చూడరు ఏదో హాలీవుడ్ సినిమాలో ఒకటి ఏం చేస్తారంటే ఒక ప్లాట్ ఎక్కడో చూశాను వాడు ఏం చేస్తాడంటే He throws some therapy material into the room. Adhi, it's aala vega nga expand aipa yu mattham room anta kava chases. Kava chases a room lo one valli chach patar. This is the Hollywood formula. Allalde vaykada pramanchan lo undao Hollywood vallalde vayko chashta onta. Camera trickle ganu ko langa onta onta. So, but apiril wapala we said anu ko anne kanapodato onta. A stage comes when everything in keme ondod ide untun de. Apri yedi kanapodato. You see things in contrast. కాంట్రాస్ట్ లేకపోతే మీరు జగత్తుని చూడలేరు ఆకాశంలో ఒకే ఇంటెన్సిటీ నీల ఉందనుకోండి ఆల్ ది వే ఒకే ఇంటెన్సిటీ నీల ఉంటే అది విలీల ఆకాశం మీరు చూడలేరు ఒక కొంత చోట నీలంగా ఉంటుంది పక్కన ఇంకో చోట నీలం తక్కువ ఉంటుంది నీలం ఎక్కువ ఉంటుంది ఇంకో రంగు ఉంటుంది ఇంకో రంగు ఉంటుంది కాంట్రాస్ట్లోనే చూడగల కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడలేరు ఇప్పుడు తెల్లటి కాగితం మీద తెల్లటి పెయింట్ డ్రాప్ పెట్టాను అనుకోండి మీరు చూడలేరు కానీ ఒక్క పేసారి కాంట్రాస్ట్ ఏదో డెన్సిటీలోనో ఇంటెన్సిటీలోనో కాంట్రాస్ట్ ఉంటే చూడగలుగుతారు కాబట్టి మీరు ఘటం ఉందని చెప్పినప్పుడు సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్లోనే చెప్తారు ఘటన లేదని చెప్పినప్పుడు కూడా సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్లోనే చెప్పగలుగుతారు కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది కానీ సద్బుద్ధిం వ్యభిచరించదు అది యకాధ్యాతమే ఆయన అంటారు పటాదవు సద్బుద్ధి దర్శనా ఓకే తర్వాత ఇంకో ఇప్పుడు ఘటనలో లేకపోయినా సద్బుద్ధి ఘట బుద్ధి వ్యభిచరించింది ఘట అస్తి అనే బుద్ధిపోయింది కానీ సంథింగ్ ఎల్స్ ఈస్ దే అది పటాదౌ పటము పటము అని ఘటానికి దృష్టాంతం తర్వాత విశేషణ విషయా ఏవ సా సద్బుద్ధి అంటే సద్బుద్ధి అనేది బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో అలా ఉంటుంది అది ప్రకటం కాకుండా ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పుడైనా ఒక విశిష్టమైన పదార్థం వచ్చింది అనుకోండి దాంట్లోకి వెంటనే ఆ సద్బుద్ధి దాని ఎందుకు ప్రకటన అవుతుంది ఇది ఎలాగంటే మీకు నేను చెప్తా విసురుడు ఇప్పుడు సినిమా ప్రాజెక్టర్ ఉంది సినిమా తీర ఉంది ఈ సినిమా దృష్టాంతం నేనేదో చెప్తున్నాను నేను అనుకోవద్దు శంకర్లు కూడా చెప్పారు ఎట ఆయన కాలంలో ఇంత వ్యవస్థితంగా సినిమాలు లేవు ఆయన గంధర్వ మొదలైన దృష్టాంతాలు చెప్పారు గంధర్వ నగరం అంటే మన సినిమాది సో అప్పుడు ఇంద్రజాలము గంధర్వ నగరము అలాంటివి గంధర్వ ఆకాశంలోకి చూసి అదిగో ఏనుగు అదిగో గోడ అవన్నీ అనమాట సో సంథింగ్ లైక్ సినిమా సో ఆయనకి దొరికింది అది మనకి మనం వీఆర్ లక్కి ఆర్ ఇన్ ది సెన్స్ దట్ వీ హ్యావ్ రెగ్యులర్ సినిమా టు గివ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ అంతేకాని లేకపోతే స్వామీజీ వస్తమానం సినిమాకి వెళ్తూ ఉంటాడని అనుకున్నారు ఎనీవే సో ఇక్కడ దృష్టాంతం ఏంటంటే చూడండి విశేషణ విషయ యవశాసత్ బుద్ధి ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ లైట్ తెరమీద పడుతూ ఉంటుంది పడితే తెర మీద మీకు ఏం కనపడుతుంది ఏమీ కనపడతాం ఏమీ కనపడదు అసలు ఏదైనా కనపడాలంటే కాంతి ఉండాలా కాంతి కా ఇప్పుడు ఇంతకీ తెర మీద కాంతి ఉందా లేదా ఉంది మరి ఏమీ కనబట్టలేదు కాబట్టి కాంతి కూడా లేదంటారా లేదంట ఓకే ఫిలిం పెట్టారు హీరో హీరోయిన్ కనపడుతున్నారు ఇప్పుడు హీరో హీరోయిన్ కనబడుతున్నప్పుడు నిజానికి ఏమి కనబడుతుంది కాంతి కనబడుతుంది కనబడుట అంటే ప్యాసివ్ వాయిస్ అది మీ చేత చూడ కనుట కనబడుట కనుట అంటే చూడడం కనబడుట అంటే చూడబడుట సో హీరో కనబడుతున్నాడు అంటే అర్థమేంటి హీరో మీ చేత చూడబడుతున్నాడు హీరోని మీరు చూస్తున్నారు అంటే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 కాంతే ఉంది విలన ఉన్నాడు ఏముంది కాంతి ఉంది ఏ ఈ హీరో లేడు వీళ్ళని ఏమీ లేదు ఇప్పుడేముంది కాంతి ఉంది కాంతి ఉన్నప్పుడు వీడు ఏమని చెప్పాలి కాంతి ఉంది అని చెప్పాలి ఏమీ లేదు అని చెప్పాడు ఎందుకు అంటారు అంటే వీడు అలా అలవాటు పడిపోయాడు ఏమిటి అలవాటు కాంతిని కాంతిగా వీడు చూడలేడు ఆ కాంతి విశేషణ దానికి ఒక ఎపిథెట్ దానికి ఒక హీరోనో హీరోయిన్ కొండనో కోననో ఏదో ఒక రూపంలో వీడు చూడగలుగుతాడు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 ఎప్పుడైతే ఈ విశేషణాలు అన్నీ లేకుండా అయిపోయిందో ఇప్పుడు ఏమీ లేదు అని అంటాడు ఏమీ లేకపోవడం ఏమిటి నిజానికి దీని మీద ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పేసి ముగించేస్తాను ఇప్పుడు ఏముంది చెయ్యి ఉంది ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు చెయ్యింది ఇప్పుడు ఏమీ లేదు ఏమీ లేకపోవడం ఏమిటండి చెయ్యి ఉండాలి అంటే ఆకాశం ఉండాలి ఆకాశం లేకుండా చెయ్యి ఉంటుందా తర్వాత చెయ్యి ఉంది అని తెలియాలి అంటే ప్రకాశం ఉండాలి ప్రకాశం లేకుండా చెయ్యి ఉందని చెప్పగలరా మీరు కాబట్టి మీరు చెయ్యి ఉంది అన్నప్పుడు ఆకాశము ప్రకాశము ఉన్నాయి చెయ్య కూడా ఉంది చెయ్యలేదు అన్నప్పుడు ఆకాశము ప్రకాశము ఉన్నాయి కానీ చెయ్యి అనే విశేషణం లేదు మీరు విశేషణం చూడడానికి అలవాటుపడి జనరల్ రియాలిటీని మిస్ అయిపోతున్నారు అంచేతనే వి మిస్ ది ఆబ్వియస్ యునో యు మిస్ ది ఆబ్వియస్ ఆకాశమా ఆబ్వియస్ ప్రకాశమా ఆబ్వియస్ వి మిస్ ది ఆబ్వియస్ వి రికగ్నైజ్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 ఆ ప్రకాశాన్నే ఆ రూపంగా మీరు చూస్తున్నారు అలాగే ఈ జగత్తులో ఏది ఉందన్నా ఆ సద్బుద్ధినే ఆ రూపంగా మీరు చూస్తున్నారు కాబట్టి మీరు కొండ ఉందన్న కోన ఉందన్న ఏముందన్న ఆ సద్బుద్ధి ఆ రూపంగా కనపడుతుండే కాబట్టి సత్యం ఏమిటి సద్బుద్ధి సద్బుద్ధి అంటే ఏమిటి ఆత్మ అదియే సత్యం దానికి ప్రకాశించే జగత్తు మిథ్య కాబట్టి యూ ఆర్ ది ట్రూత్ ఎవ్రిథింగ్ ఎల్స్ ఈస్ అపియరింగ్ ఇన్ యూ దట్ ఈస్ ది కంక్లూషన్ వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు భో నమ హరి ఓం దక్షణార్పణమస్తు ఈ ఈ పాఠం కొంచెం ఇలాగే ఉంటుంది ఇంకొక ఒక క్లాసు ఒక్క క్లాసు మహాయితే ఇంకొక రెండు క్లాసులు ఆ తర్వాత మళ్ళీ రొటీన్లా పడిపోతుంది ఈజీగా ఎంజాయ్ చేయగలి ¿no?